శాశ్యామిషా తృష్టవా భా చింతం కథం అనుషది మనం ఈ విచారం చేయాలి ఈ అంశంలో ఈ విచారం చేయాలి అయిన చింత్యం ఏమిటి విచారము అంటే కథం అనుప్రావిశది ఏ విధంగా ఆ పరమేశ్వరుడు జగత్తుల సృష్టికి అను అంటే తరువాత ప్రావిశం ప్రవేశించాలి ఆత్మజ్ఞానము విచారం చెందట ఆత్మ విచారం చేత ఆత్మజ్ఞానం జరుగుతుంది విచారము చాలా ప్రధానమైన సాధనం ఎప్పుడూ అలా పరిశీలిస్తూ ఉంటే నాగరూపాత్మక బుద్ధి సత్యమా ఇది సత్యం కాదాలదు అది పరిశీలిస్తూ ఉంటే అది తొలగిన తొలగి బ్రహ్మబుద్ధి అర్థం విచారము చాలా ప్రధానమైన విషయం అంటే సిరిటికల్ డిస్కషను అకాడమిక్ జిమ్నాస్టిక్స్ అని అలాగే దాన్ని నిరాకరణ చేయడానికి ఇప్పుడు విచార కొంతి భక్తి అనే పేరు పెట్టి ఇక ఎమోషనల్ గా సెంటిమెంటల్గా ముందుకు వెళతారు విచారం చేయాలి అలా ఉంటుంది అక్కడ విచారం చేయాలి ఎవరు భగవంతుడు సృష్టి అవే మళ్ళీ సాల్వ్ చేసుకోవడానికి ప్రధానమైన శక్తి ఏమిటంటే సృష్టించినవాడు పరమేశ్వరుడు సత్యం జ్ఞానమహంతో బ్రహ్మ ఇప్పుడు ఆ బ్రహ్మ సత్య జ్ఞానాంత రూపంగానే ప్రవేశించాడంటావా లేక ఏదైనా మార్పులు చేతులు వచ్చి ప్రవేశించాడా అది శంకాలం అయితే నువ్వేమనుకుంటున్నావు నీకేమనుకృష్ణ అక్కడ వాక్యాలను చూసినట్లయితే కేవలము వాక్య నిరూపణమే చేస్తాను ఇక్కడ యుక్తులు అన్ని కూడా కొత్త గొప్పగా ఉంటాయి కేవల యుక్తులు ఇక్కడ స్నేహరి ఆ సందర్భం వేరే ఉంటుంది తర్కపాతకం అనే చోట బ్రహ్మసూత్రాల్లో కేవలయుక్తుల్ని ప్రస్తావన చేస్తారు ఇక్కడ వాక్యస్ వాక్యము ఏం చెప్తుంది అని నీవు మన కదా సో నీకు ఏమనిపిస్తోంది ఇంకా జగత్తులో సత్య జ్ఞానాంత రూపంగానే ప్రవేశించేది కథ లేక ఏదైనా మార్పులు చేస్తులు చెంది అంటే జీవుడు అల్ప చెడు అల్పశక్తి ఉండదు అలా ఏదో కొంత కొంత పాటు వచ్చి అటువంటి మరో రూపంలో ప్రవేశపెట్టాడు అంటావా ఇంత అవ్వండి మీకేం చూస్తుంది త్వా అనే ప్రచయం ఈ ప్రచయాన్ని బాడీ మహర్షి దాన్ని ఎలా విభజించాలంటే త్వా ప్రచయం హాఫ్ పెర్పు ఎప్పుడైతే హాఫ్ దర్పు మీరు చూస్తారో ఫుల్ వర్పు తర్వాత వస్తుంది సో బుక్తి బుక్వ అంటే భోజనం చేసి తృత్యతి దృప్తిని పొందుతున్నాడు దృష్టిని పొందుచున్నాడు అన్నది ఫుల్వెర్పు అంటే హాఫ్ దర్భు పా మహర్షి చెప్పింది తర్వాత వ్యాకరణలో నిర్ణయం ఏమంటే ఈ హాఫ్ దర్భుకి వేరే కర్త ఫుల్ వర్పుకి వేరే కర్త ఉండడం హాఫ్ దర్బుకి ఏ పుల్లత్తుడికి అదే కర్త ఉంటాడు కర్తలో మార్పు ఉంటుంది కాబట్టి అదే వా ప్రావిషత్ అని ఉంది గనక ఆ సృష్టించిన వాడెవడో వాడే ప్రవేశిస్తాడు సృష్టించిన వాడు ఒకడోనో ప్రవేశించేవాడు మరొకడు కాదు సో దట్ ఈస్ ది స్వా ప్రక్రియ కాబట్టి ఆ గేమను తీసుకుందంటే ఎవడు సృష్టించాడో వాడే ప్రవేశించాడు కాబట్టి ఇప్పుడు సృష్టించిన వాడు ఎవడు సచిదానంద బ్రహ్మ సచిదాత్మ సచిద్ బ్రహ్మ ప్రవేశించింది ఎవరో సత్యం అన్నా కనిపిస్తుంది తర్వాత నను నయక్తం ఋద్వచ్చే కారణం బ్రహ్మాచ్చే సదాత్మకార్యమే వీ కార్యాత్మన పరిణతమితి దీని మీద పూర్వపక్షం నను నయుక్తం అదే అది అదేం బాగులేదు అంటున్నాం పూర్వపక్ష సో ఈ మాట అనుకూలంగా లేదు బ్రహ్మ సత్యమే సృష్టించాడు సచిత్రమే ప్రవేశించాడు అనుకూలంగా లేదు ఎందుకంటే చూడు మృద్వచ్చే కారణం బ్రహ్మ నువ్వు బ్రహ్మ ఏమంటావు ఉపాధాన కారణం అంటావు బ్రహ్మతో అన్ని చేసే సృష్టించేదంటే ఏ గో అవలేదు నువ్వు బ్రహ్మ నుంచే ఈ జగత్తు వచ్చింది అంటావు మృత్తి ఎలాగైతే మట్టి ఎలాగైతే వాటికి కారణమో బ్రహ్మ ఆ ఈ జగత్తుకు ఉపాధాన కారణమో అనుకుంటావు అటువంటప్పుడు కాళ్యము యొక్క స్వరూపము కారణమే ఉంటుంది ప్రధానం అంటేనే దానాత్మ తదాత్మకత్వా కార్యస్య సో కాల్యము తదాత్మకత్వా బ్రహ్మాత్మకము అంటే కారణాత్మకంగానే ఉండాలి కనుక ఎందుకంటే కారణమే మహిళ కాల్యాత్మన పరిమితం కారణమే ఏ మార్పులు చేతులు లేకుండగా కావ్యరూపంగా పరిణామాన్ని చదువుతుంది కారణమే కావ్యంగా పరిణామాన్ని ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అని మనకి తెలుసు కనుక అయితే ఏమన్నమాట తత అప్రవిష్టస్యేవా కార్యోత్పత్తేర్ధం మృహకారణస్ గుణప్రవేశపన్న సో కారణమే కావ్యరూపంగా పరిణామాన్ని చెంది ఉండగా అసలు కావ్యం వచ్చేసిందంటే కాద్య కారణంతో కార్యం లేకుండా కారణం లేకుండా కార్యం ఏం లేదు కాబట్టి కార్యం పుట్టింది ఘటన పుట్టింది అనేప్పటికే ఆ పుట్టడంలోనే కారణం ఈ ఆ కాబట్టి అసలు కారణం లేకుండా కార్యం వచ్చి ఉంటే ఆ తర్వాత కారణం దాంట్లో ప్రవేశించింది ఏ నువ్వు చెప్పచ్చు ప్రవేశించాలంటే అక్కడ లేనిది ప్రవేశిస్తున్నా ఒకది ప్రవేశిస్తుందా సో కాద్యము ఎప్పుడైతే పుట్టింద నువ్వు కారణం నుంచి కారణమే కార్యాత్మన పరిణతనం చెందినది కనుక నువ్వు కాద్యము అనేప్పటికే దాని కారణము వ్యాపించియే ఉన్నది ఇంకేమిటండి ప్రవేశం ఇప్పుడు ఘటన చేశారు ఇంక ఆ తర్వాత ఘటన చేసిన తర్వాత అవకాశంగా పర్మిషన్ అడిగి వచ్చి మట్టి ప్రవేశిస్తున్నా ఏమి ఉందే ఉంది వ్యాపించే ఉన్నది కాబట్టి ప్రవేశించటం అన్నది కుదరదు అప్రవిష్ట సేవ అసలు అతను ముందు మట్టి దాంతో ప్రవేశించలేదా అన్నట్టుగా కార్యం పుట్టిదాకా ఆగి కార్యోత్పత్తి ఊర్వం ఆ తర్వాత పృథక్తి వేరుగా సెపరేట్గా ఆ కారణం వచ్చి దాంతో ప్రవేశిస్తుంది అంటే అదేమీ అనుకూలంగా లేదు ఎందుకంటే కార్యం పుట్టుతోనే కారణము చేత వ్యాప్తమయ్యే ముందు తరంగం పుట్టి తర్వాత నీరు దాంట్లో రుజుక్యమని ప్రవేశిస్తుందా లేకపోతే తరంగం పుట్టడంలోనే నీరు వ్యాప్తం అయ్యే కూర్చుందని చేసుకోవచ్చు లేదండి ఈ బ్రహ్మా ఉపాధాన కారణమైన నీరంటే బ్రహ్మ మళ్ళీ సెపరేట్గా వచ్చి ప్రవేశించడం ఏంటండి వాటికి ఇది యుక్తంగా లేదు అని ద్వైత అంటాడు అంటే గొరవపక్షం ద్వైత అద్వైతం గొరవపక్షం ది పరిణాం వ్యతిరేకైనా ప్రవేశోస్తి ప్రవేశండి మృతు ఘటం కింద పరిణామాన్ని చెందేస్తుంది ఘటంగా బాగుతుంది ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది అంతే అది కాకుండా వ్యతిరేక దానికంత భిన్నంగా మృతు ఘటములో ప్రవేశించినది ఏమిటి ప్రవేశిస్తుంది ఎక్కడ ప్రవేశిస్తుంది మృత్యే ఘటం అయిపోయింది ఇప్పుడు ప్రవేశించడం అనే లేదు కరెక్టే కదా మరి అని అంటున్నాడు కాబట్టి ఘటాది పరిణామం కంటే భిన్నంగా ఘటంగా పరిణమించింది అంతకంటే భిన్నంగా అంతకంటే వేరే సెపరేట్ గా మృతొచ్చి ఘటంలో ప్రవేశించటం అనేది అలాంటిదేమీ లేదు చూర్ణాత్మనా ప్రవేశమేన ఆత్మనామార్యే అను ప్రవేశ ఆత్మన ఇంకా పూర్వపక్షే మాట్లాడుతున్నాడు పూర్వపక్షమీలో ఆశంక తీసుకురావు దీన్ని సిద్ధాంతి ఆశంక అంటారు అంటే పూర్వపక్ష తన పూర్వపక్షాన్ని బలం చేసుకోవడం కోసం సిద్ధాంతి కానీ లేక మరొకరు కానీ చెప్పబోయేటువంటి అబ్జెక్షన్ని ముందే యాంటిసిపేట్ చేసేసి దాన్ని కూడా ప్రస్తావించేసి ఖండించేసింది చేసేస్తే పూర్వపక్షం బలం అయిపోతుంది నాకు తెలుసు వృద్ధు గతంలో చూర్ణరూపంగా ప్రవేశించింది అని ఒక ఒక కల్పన ఒకటి పెడుతున్నాను ఇప్పుడు మృతుందండి గడ్డల గడ్డల కింద పడుతుందండి ఇప్పుడు ఘటం అలాగే ఆ గడ్డల గడ్డలు కానీ ఘటం అయిపోతుందా ఏమీ అవుతుందా అది ముందు చూర్ణం అవుతుంది చూర్ణం అంటే చాలా పౌడర్ మంచి బాగా కరో పౌడర్ కింద అవ్వాలి దాన్ని బాగా పౌడర్ చేసి ఆ పౌడర్ అయిన తర్వాత వాటర్ దానికి జప చేస్తే ఆ చూర్ణకు పార్టికల్స్ బాగా దగ్గరకు ఆ రూపాన్ని చూర్ణ రూపాన్ని ధరించి అప్పుడు మృతు ఘటనలో ప్రవేశించింది కాబట్టి ఏదో ఒక ప్రవేశాన్ని మనం కుదర్చొచ్చు ఏదో ఒక ఎలా మీద పడి ఒక ప్రవేశాన్ని మనం పెట్టచ్చు అన్ను అంటావో నాకు తెలుసు ఆ వినోద దీవులు కమౌతులు తప్పైందే ఐద్య అని ఆయన పూర్వపక్షం కాదు కాబట్టి ఘటన ఎలాగైతే పూర్ణ రూపంగా మృతులో ప్రవేశించింది అని మనం భావన చేయడానికి అవకాశం ఉన్నదో అదేవిధంగా ఈ ఆత్మ కూడా మరో రూపంగా తాను సత్యద్రూపంగా గుర్తు ముద్దు రూపంగా ప్రవేశించిందంటే అబ్జెక్షన్ ఎందుకంటే ఆల్రెడీ గుర్తుంది కనుక గుర్తు చోట రూపంగా ప్రవేశించింది అంటాం ఇప్పుడు నీ అబ్జెక్షన్కి అవకాశం లేదు కదా కాబట్టి అదేవిధంగా ఈ బ్రహ్మ కూడా తన సత్య రూపాన్ని విడిచిపెట్టేసి మరో రూపంగా ఏదో రకంగా ప్రవేశించింది అని మేము చెప్తాం అప్పుడు దాన్ని అలాగ దాన్ని పుష్కించవచ్చు కదా అన్ను పట్టవేమో ఇది ఈ అబ్జెక్షన్ రేస్ చేసి కూడా కూడా ఇవ్వగలుగుతున్నాడు అంటాడు శృత్యంతరాధ్య అనైన జీవేనాత్మనా అనుప్రవిష్యను అది శృతి ఇంకో శృతి కూడా వేరే చెప్పింది అలా ఏమని అనైన జీవేన ఆత్మనా అనుప్రవిశ్య అని చాందోలో ఉంది కాబట్టి ఈ పరబ్రహ్మ జగత్తును సృష్టించి దాంట్లో ఈ జీవరూపంగా ప్రవేశించింది అని ఆ విధంగా మనం ఒక ప్రవేశాన్ని పుసిగించవచ్చు కాబట్టి బ్రహ్మ బ్రహ్మలాగే ఉండిపోయాయి అంటే నువ్వేం చేయడానికి తీర్లేదు కానీ ఎలాగైతే మృతు మృత్తులాగే ఉండిపోయింది కేటర్లో ప్రవేశించింది అన్నట్లయితే ఆ ప్రవేశానికి మనం పుసిగించటం కష్టం అలా కాకుండా మృతు పూర్ణ రూపంగా ప్రవేశించింది అంటే ఏదో ఒక రకమైనటువంటి వ్యవస్థ మనం అలాగే బ్రహ్మ కూడా జీవరూపంగా ప్రవేశించింది మారిపోయి బ్రహ్మలో సచ్య సచ్చిత్ స్వరూపం పోయి కొత్త రూపం వచ్చేసి జీవరూపము ఆ జీవరూపంగా ఈ జగత్తులో ప్రవేశించింది జగత్ సందే దేహాధితం ప్రవేశించింది అని మనం చెప్పుకున్నట్లయితే సర్వుంది అని ఈ ఒక వ్యవస్థ వాళ్ళు అలాగా చెప్తూ ఉంటారు జీవత్వాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం ఎలాగో అలాగా జీవత్వము అయథ ఆత్మ యాజిటీ ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఎలా ఉందో అలాగ బ్రహ్మ అని చెప్పినట్లయితే అది అది జీవ ఈశ్వర భేదాన్ని పట్టుకుని బ్రేలాడే వారికి అది నచ్చుతుంది కాబట్టి ఆ బ్రహ్మ పూర్తిగా భిన్నంగా జీవుడు ఉన్నాడు అని చెప్పడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి భేదం అలా ఉండిపోతుంది ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూ అట్ ది సేమ్ టైం ఈశ్వరుడికి జీవుడికి భేదాన్ని ఎంతో కొంత భేదాన్ని మనం నిలబెట్టుకోవాలి అనేటువంటి మార్గంలో బయట వాడు ముందుకు వాడు భక్తి కావాలంటే ఎంతో కొంత భేదాన్ని నిలబెట్టాలి భేదం లేదే ఈ భక్తి ఎక్కడ కుదురుతుంది వేదం కల్పితము అంటే భక్తి కూడా కల్పితం అని ఆలోచిస్తుంది సో వాళ్ళకి ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కర్మ కల్పితాం అని సో దే డోంట్ లైక్ కాబట్టి వాళ్ళు ఏం సో బ్రహ్మే ప్రవేశించడంతో బ్రహ్మ బ్రహ్మలాగే ఉండి ప్రవేశించడానికి నేను ఏదో గొప్ప పాత్ర చెప్పేసి ప్రవేశించాడు ఇది అలాగే చెప్తుంది కదా అనేక జీవన ఆత్మ అను కాబట్టి అలా మనం చెప్పుకున్నాము ఈ ప్రక్రియంగా ఎందుకంటే బ్రహ్మ బ్రహ్మలాగే ఉన్నట్లయితే ప్రవేశం పొస్తకదు కనుక ఆ బ్రహ్మలో ఏదో ఎత్తించి మార్పు వచ్చి ప్రవేశించింది అనేటువంటి ఒక మార్గాన్ని ఏదైతే సాంస్కృతి వీడు గౌరవపక్షలు అనుకున్నాడో దాన్ని అంగీకరించము ఎందువల్ల ఏకత్వ బ్రహ్మణ అది సంగ్రహ వాక్యం ్రహ్మ ఏకము అది ఇప్పుడు బ్రహ్మ జీవరూపంగా ప్రవేశించిందంటే అప్పుడే భేదం వచ్చింది బ్రహ్మ వేరే అయ్యాడు జీవుడు వేరే అయ్యాడు సో ఆ విధంగా అటువంటి భేదాన్ని అంగీకరించడానికి అవకాశం లేదు బ్రహ్మ ఏకముత్మనస్తు ూర్ణాత్మనా అను ప్రవేశ ప్రవిష్టవృత్ మృక్స్వం మృడాత్మా అది అనేకం మృతు ఎందు అనేకత్వాన్ని మనం భావన చేయవచ్చు ఎందుకంటే మృతులో అనేక భేదాలు ఉన్నాయి మనం గెడ్డల గెడ్డల కింద ఉంటుంది చూర్ణంగా ఉంటుంది తర్వాత ఆ ముద్ద కింద ఉంటుంది పొందుతుంది శరావరకారాన్ని పొందుతుంది ఇలాంటి పరిణామాలని ట్రాన్స్ఫర్మేషన్స్ నిద్దు ఎందు మనం ముద్దు ఎందు మట్టి ఎందు మనం స్వీకరించవచ్చు ఎందుకంటే మట్టి ద్రవ్యం ఇప్పుడు మట్టి దృష్టాంతం ఇచ్చాం కదా అని మట్టి ఎలా ఉందో ఐడెంటికల్ గా బ్రహ్మలా ఉండదు ఈ ముద్దే దృష్టాంతం మేము ఇచ్చాం కాబట్టి ఇది ఘటం అన్నాం కదా ఇది ఘటంలాగే బ్రహ్మ ఉంటుందని కాదు కదా సో వృత్తు ఎందు వృత్తు అనేకమా అనేకమా అది మనకి మీమాంశ కాదు అంగీకరిస్తాం వృత్తికి ట్రాన్స్ఫర్మేషన్ వస్తున్నాము వృత్తు ఎందు అనేకత్వాన్ని అంగీకరిస్తాం ఓ సో సవయవం కూడా వృత్తు దాని ఎందుకు అవయవములు ఉన్నాయి అవయవములు ఎప్పుడైతే ఉన్నాయో మృతులో ముక్క తీసి ఎక్కడ పెట్టి ఇది ఒక మృతు ఇది ఇంకో మృతుమో ఎవడైనా ఒక లెక్క వేసుకుంటే వేసుకోవచ్చు సో దానికి అంగీకరిస్తాం సో తర్వాత మృతులో మళ్ళీ అనేక రూపాలు మనకి లోకంలో కనబడుతున్నాయి కనుక ఈ మృతు చూర్ణ రూపంగా ఘటనలో ప్రవేశించింది అనే ఏదో ఒక రకమైన అనుప్రవేశాన్ని దానికి మనం కీర్తించు కీర్తించడం అనే మాట ఎప్పుడైనా ఉండగా కీర్తించడం అంటే లెక్క ఉండకూడదకపోతే ఏదో పావులో ఇతోటో యాడ్ చేసి దాన్ని సర్దుబాటు చేయటం అలానే ఏదో చేసుకోవచ్చు తర్వాత ఈ మృత్తు దగ్గర ఏమవుతుందంటే చూర్ణ స్థితి అప్రమిష్ట దేశము వాచ ఇప్పుడు మృద్ధేశం ఉన్నది అంటే మృతు ఏ దేశంలో దేశం స్థానం ఏ ఏ స్పేస్లో అది మృద్దేశము ఇప్పుడు మృద్దేశంలో చూర్ణం ఉందా లేదు గడ్డ కింద అది అక్కడ చూర్ణం లేదు ఇప్పుడు దాన్ని చూర్ణం చేయాలంటే దాన్ని ఏదో పౌడరో ఏదో చేయాలి అలా పౌడర్ ఎప్పుడైతే చేశారో ఆ మృద్దేశం డిస్టర్బ్ అయిపోయి చూర్ణ దేశం వేరే ఒకటి కాబట్టి మృద్ధేశంలోనే పూర్ణము ప్రవేశించని ఏరియా ఒకటి ఉంది కాబట్టి ఏదో రకంగా మీరు ఉద్దేశం వేరే ఉంది సూర్ణ దేశం వేరే దేశం భేదం ఉండాలి దేశభేదాలైతే ప్రవేశం ఎక్కడ కుదురుతుంది వృద్ధు ఆధునిక ప్రవేశం ఎక్కడ కాబట్టి ృద్దేశం వేరే ఉన్నది పూర్ణ దేశం వేరే ఉన్నది కాబట్టి చూర్ణము రూపంగా పూర్ణ దేశము ఇంకా మృతు చేతను కనుక ఈ మృతు చూర్ణ రూపంగా ప్రవేశించింది అని మనం ఏదో రకంగా ఆ దేశభేదాన్ని బట్టి తను చూసుకోవచ్చు అని బ్రహ్మజీ డైరెక్ట్గా దీన్ని అప్లై చేయకూడదు నదు ఆత్మన ఏకత్వం నిరవయవ్యాత్వయేషాభావా అప్రవిష్ట ప్రష్ట అప్రవిష్టవాపద్య అంటే మట్టి తీసుకొచ్చి ఐడెంటికల్ గా సేమ్ వే బ్రహ్మాండ కూర్చోబెట్టకూడదు మట్టిదారి మట్టి ఉంటుంది మట్టి సావజం అనేక రూపాల దానికి ఉంటే ఉండు కాదు అనే ఆత్మ ఏకము సో ఏకం గనక ఇది ఆత్మ యొక్క ఒక రూపం ఆత్మ యొక్క మరో రూపం ఈ రూపం ఉన్న చోట రూపం లేదు కాబట్టి దేశ వచ్చింది కాబట్టి ఆత్మ ఈ రూపంలో ఉన్న ఆత్మ ఆ రూపం లేదు గనక ఆ రూపంగా అక్కడ ప్రవేశించింది అని ఏదో తెలుసు సత్తు బాధితే ఆత్మయంత రూపంఠేదమే లేదు ఒక రూపంగా ఇంకో రూపంలో చూర్ణ రూపము పిండ రూపము కథ రూపము శరాబ రూపము ఇలాగే లేవు ఆత్మ తర్వాత నిరవయవము నిరవయవము నిరవయవము అంటే దేశభావనకు అతీతమయ్యే న దేశం ఉంటే దేశంలో ప్రవేశించింది అనుకోండి అది సావమా ఇది ఇప్పుడు ఒక చిన్న ఘటం ఉంది సవయవమా నిర్వయవమా సవయవం భూగోళం సావమా నిర్వయవమా సవయవం గెలాక్సీ సవయవం జగత్తంతా కూడా కావడం ఎందుకంటే దేశంలోకి వచ్చింది అని ఈ దేశము కూడా ఏ ఆత్మ చైతన్యం నియమించుకుంటుందో దాని మీద అవయవాలు ఉంటాయి ఎందుకంటే దేశములకు అతీతమైనది దేశమునకు అధిష్టానమైనది కాబట్టి అప్రవిష్ట దేశావాచ్య దేశమే నియమించుకుంటుందంటూ అంటే ఆత్మ ప్రవేశించని దేశమనేదే లేదు ూర్ణర రూపంగా ప్రవేశించని దేశాన్ని ఒక దాన్ని మనం దర్శించవచ్చు ఆత్మ ప్రవేశించని దేశము లేదు ఎందుకంటే దేశము ఆత్మ చైతన్యములు ఉండే ఉంటుంది కనుక సినిమా కాంతి యొక్క ప్రకాశము లేని దేశం అక్కడ సర్వదేశము మీరు ఏ దేశాన్ని అక్కడ ఎయిర్పోర్ట్లు చూస్తున్నారు అయితే రోడ్లు చూస్తున్నారు బస్సులు చూస్తున్నారు విశాలమైనటువంటి మైదానాలు చూస్తారు ఇంత ప్రక టీవీ స్క్రీన్లో క్రికెట్ మ్యాచ్ అంతా చూసేస్తూ ఉంటారు ఆ దేశమంతా కూడా అక్కడ మీరు దర్శిస్తున్నది క్రికెట్ మ్యాచ్ చూసేప్పుడు మైదానం అనే భావన చేస్తారా క్రికెట్ స్క్రీన్ అనుకుంటారా మైదాన దేశాన్ని చూస్తారు అక్కడ ఆ వైశాల్యాన్ని అంతా కూడా నేను చూస్తాను ఆ చూసేదంతా కూడా ఆ దేశమంతా కూడా అది ప్రకాశం చేత వ్యాప్తమై ఉంటుంది ప్రకాశం లేదంటే దేశ భావనే ఉంటుంది బట్టి దేశము కంటే అతీతమైనది ప్రకాశము ఆత్మ ప్రకాశము కనుక ఆత్మ ప్రకాశము దేశం యొక్క ప్రసక్తే లేదు అనగా అది నిరవయవము అది ప్రవేశించని దేశమంతా ఒకటి లేదు కాబట్టి పూర్ణాత్మను మట్టి ప్రవేశించిందని ఏదో పెట్టుబడులు చేసినట్టుగా ఆత్మ విషయంలో కుదరదు ఓకే మరి మేము కుదురుద్దామని మేము ప్రయత్నం చేస్తే నువ్వు పొందరోదని దేచిపెట్టావు మరి ఆ వాక్యాలకు అర్థమేం చెప్తావు అని తర్వేశమని హెల్ప్ చేద్దామని వచ్చామండి ముందుకి ఏదో మృతు చూరణం ఇదేనని నువ్వేమో మమ్మల్ని శుభ్రంగానేమో ఒక కన్నికి బాగా కుదరదు కుదరదే అమ్మైతే ఏం చేస్తారు ఇక్కడ సృష్టివా దేవాలు ప్రావిషదని ఆ ప్రవేశాన్ని అలా కుదురుకు అంటే అసలు ప్రవేశమే ఉండదు అని అన్నాను పీల్లేదు యుక్త ప్రవేశ మనం ప్రవేశాన్ని ఎలాగో అలాగే చెప్పానక్క ఎందుకంటే శ్రోతత్వా సో తదేవా అనుప్రావిషత్ అనే శృతి వాక్యం ఉంది అక్కడ అలా మనకి వేదమంత్రం వినపడుతుంటే దాన్ని ఏదో ఉపాయం చూపిద్దామంటే నువ్వు చూపిస్తానేమో మనం నువ్వు ఏం చేస్తావని సవేసు తర్వత్ ముఖే హస్త ప్రవేశవత్ నామకార్యే జీవాత్మన అను ప్రవేశ ఏతి చేశూన్యవాత్ అశూన్య నీ సమస్య ఏమిటి ఆత్మ లేక బ్రహ్మ సవయవము అవ్వదు సవయవం కాదు కనుక నిరవయవం కనుక దానికి ఒక రూపము మరొక రూపము అనే రూపాంతర రూపభేదము కుదరదు సవయవం కాదు కనుక అది ప్రవేశించని ద్వేషము ఉండదు కాబట్టి ప్రవేశం కుదరదు అది కదా నీ సమస్య పోనీ బ్రహ్మ సవయవం కాదని అంత పట్టుదల బ్రహ్మ సవయవం అక్కడికి తీలాజియన్ పక్కా కీలాగివయవం బ్రహ్మకి చంద్రుకాళ్ళు ఉన్నాయి అవయవాలు ఉన్నాయండి అవయవాల్లో మన మరి మనకి ఉన్నాయి చతురు కాళ్ళు ఆయనకి చంద్రుకాళ్ళు ఉంటే ఇంకా ఆయన గొప్ప ఆయనకి నాలుగు ఉన్నాయి తప్పటిక ఇప్పుడు గొప్పగా చూపించవా లేదా దత్తాత్రేయ మహర్షి మూడు తలకాయలు ఉన్నాయి ఆయన గిరుణాత్మకమైనటువంటి మాయాశక్తి కలిగి అనో లేదా ఉద్యోజ సామములు మూడు వేదములు కూడా ఆయన యొక్క ముఖం నుంచి అభిప్రాయం చేయను లేకపోతే ఏదో ఇంకా అలాగా స్త్రీకి ఏదో లేకపోతే జాగ్రత్త స్వప్న సుశుతులు అనే మూడు అవస్థలను ఆత్మ చైతన్య రూపంగా దత్తాత్రేయం అంటే వ్యాపించి ఉన్నాడను ఏదో అలాంటి ఒక అభిప్రాయంతో పురాణాల్లోనో లేకపోతే శృతి వాక్యాల్లోనో భాగవతంలోనూ మూడు తలకాయలు అని చెప్తే ఫిజికల్గా మూడు తలకాయలు ఉన్నాయని మనం ఏమో అది ఎంత ఇన్కన్వీనియంట్ గా ఉంటుందో మూడు తలకాయలు బొమ్మ చూపించారనుకోండి అది ఎంత అసందర్భంగానో ఇంకా మీరు మనస్సు ఎందుకునో కితో ఉంటుంది ఎటల్లా ఉందని దాన్ని అంతా సప్రెస్ చేసుకుని మనం మనం చేయాల్సి ఉంది కాబట్టి అలా ఫిజికల్ గా సినిమా సినిమాలో పెడుతూ ఉంటారు బ్రహ్మాజీని మూ మూడు ఆట తలకాయలు పెట్టి ఒక అది అంతా కూడా అలాగే మనం చేయాలి ఆయన నాలుగు లేదా ముఖం నుంచి పుట్టేని కోసం నాలుగు ముఖాలు సో పంచభూతాలు వచ్చాయి కాబట్టి పంచముఖ పంచముఖి ఆంజనేయశ్వం ఆంజనేయశ్వఖాలు అది ఎవరు చెప్పారు ఐదు ముఖాలు వాల్మీకైతే చెప్పలేదు చెప్పడం ఇదంతా సో సవయవమే వాస్తు దానికి బ్రహ్మ సవయవమే సవయవమైంది అనుకోండి ప్రవేశం కూదు ఏకమే అయినా ప్రవేశం కూదు ఎలా కదురుస్తున్నా సాఖే హస్త ప్రవేశ ఇప్పుడు భోజనం చేసినప్పుడు ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుంటాం నోట్లో పెట్టుకునేప్పుడు ఏదో కొద్దో గొప్ప వేలు లోపలికి వెళ్తాయి చిన్నపిల్లలు అయితే పూర్తిగా వేడు లోపల కూడా పెట్టుకుంటారు సో ముఖంలో నోట్లో అర్థం ప్రవేశించింది ఇప్పుడు ప్రవేశించింది ఎవరు నేను ఎంట్లోకి నాలోకి కనపడింది కదా అక్కడికి కాబట్టి ఏకత్వానికి భంగం లేకుండగా నోట్లో వేలు పెట్టుకున్నట్టుగా అదే పదవతిగా చెల్సిన ముఖే హస్త ప్రదేశం ఎవడు ఎక్కడైతే తమ్ముట చెప్పటం పోయిన మాట చెప్తున్నారు సో అలాగా ఒకే ఒక తత్వము తనలోకే తాను ప్రవేశించిందినట్టుగా కుదురు సవయవం అయితే కుదురు కాబట్టి బ్రహ్మ సావయవం కాబట్టి నామరూపకార్యే జీవాత్మన అనుప్రవేశో యుక్త కాబట్టి నోట్లోకి తమ్ము ప్రవేశించినట్టుగా బ్రహ్మ అంటే నేను తమ్మునై నేనైనా నోట్లోకి ప్రవేశించాను అంతే కదండి అంటే ముందు నేను తమ్మునవ్వాలి మళ్ళీ నువ్వు కూడా అవ్వాలి నే స్తంభ అయిన నేను నోరైన నేను నేను ప్రవేశిస్తాను మార్చుకుంటాను రూపాంతరం ఉండాలి పెద్ద ప్రవేశంలోకి వస్తుంది కాబట్టి బ్రహ్మ జీవుడైపోతాడు జీవుడైపోయి ఆ జీవరూపంగా దేహంలో ప్రవేశిస్తారు ఈ దేహం ఎవరో తెలుసినా బ్రహ్మే దేహం బ్రహ్మే కదండి పంచభూతాలు బ్రహ్మ నుంచే పుట్టాయి కాబట్టి బ్రహ్మయే పంచభూతాలు అవుతాడు బ్రహ్మయే జీవుడు అవుతాడు ఆ పంచభూతాలుగా అయినటువంటి నామరూప కార్యంలో జీవుడుగా బ్రహ్మ జీవుడు అవుతాడు ఎలాగైనా మనం సదుబాటు చేసేస్తాం అని అలా నామరూప కార్యే జీవాత్మ అనుప్రవేశా చెప్తాయేవా దాన్ని బట్టి ఏమైపోయింది బ్రహ్మదారిని బ్రహ్మ బ్రహ్మ యొక్క కార్యం ఇది వేరే జీవుడు బ్రహ్మ యొక్క కార్యం వీడు వేరే అయిపోతాడు ఈ ప్రవేశించే సంసారాన్ని అనుభవిస్తూ ఉంటాడు నీవేదో తపస్సు ఉపాసన అని చెప్తే మళ్ళీ ప్రయత్నం ఏదో చేయొచ్చు ధర్మశాస్త్రం ఉపాసన శాస్త్రం అనేది చూస్తాయి నువ్వే కుదరలేవో బ్రహ్మాలు ఏడు వేరే లేవంటావు దేహం వేరే లేదంటాం మరి ఏది వేరే లేకపోతే ఈ శాస్త్రం ఎందుకు ఈ కర్మ ఎందుకు ఈ ఉపాసనందుకు మేము చెప్పినట్టు వినుము ఇలాగే నువ్వు సరిపెట్టు అని ఒక మాట నా ఇది అంగీకారా ఎందుకంటే అశూన్యత్వ అనే దానికి అశూన్యత్వాదన్నది సంగ్రహవాక్యం ఎందుకంటే అశూన్యత్వాదంటే అంటే అంటే అశూన్యత్వాదంటే ప్రవేశ శూన్యత్వ అవిలా ప్రవర్తించో అశూన్యత్వా ప్రవేశ ప్రదేశ శూన్యత్వా అంటే ఇప్పుడు బ్రహ్మ ప్రవేశించాలండి ఒక చోట బ్రహ్మ ప్రవేశించాలి అంటే ప్రవేశింపదగిన ప్రదేశం ఉండాలి అలాంటి ప్రదేశమే లేదు కనుక శూన్యం ఉంటే ప్రదేశాళీ అండి ఖాళీ అంటూ ఉంటే బ్రహ్మ ప్రవేశించండి ఖాళీ ఉంటే ప్రవేశిస్తారు అటువంటి ఖాళీయే లేదు తనుక అనే శంకరావాక్యం కానీ ఖాళీ లేదు కనుక అంటే వాడి మెయిన్ పోయిత ని కార్యాత్మనా పరిణతనామ రూప కావ్యదేశ్యతిరేక ఆత్మశూన్యప్రదేశోస్తి ఆత్మశూన్యేశీవాత్మనా ఇప్పుడు ఈ ఆత్మ ఆత్మ అంటే బ్రహ్మ ఈ ఆత్మ లేని ప్రదేశం ఒకటి ఉండాలి ఆత్మశూన్య ప్రదేశం అంటూ ఒకటి ఉంటే ఆత్మశూన్య ప్రదేశం అంటే ఆత్మ లేని ప్రదేశం ఉంటే ఈ ఆత్మ జీవాత్మ అయిపోయి ఆ జీవాత్మ రూపంగా తాను లేని ప్రదేశంలో తాను ప్రవేశించింది కానీ ఎలా ఏ ప్రదేశే జీవాత్మ కానీ ఆత్మశూన్య ప్రదేశం లేదు ఎందుకంటే కావ్యాత్మన పరిణతనామరూప కార్యదేశం వ్యతిరేక ఆత్మశూన్య ప్రదేశి సో ఇప్పుడు ఆత్మయే కావ్యరూపంగా పరిణామాన్ని చెందింది ూపంగా బ్రహ్మయ్య పరిణామానికి చెందింది కదా ఆ పరిణామం చెందటంలోనే నామరూపములు నామరూపములనే కార్యము అంటే దేహం నామరూప కార్యం అంటే దేహం స్పష్ట దేహమైనా కావచ్చు జ్యేష్ఠ దేహమైన కావచ్చు ఈ దేహము ఈ దేహము ఉండేటువంటి దేశము సో కాలం గురించి చెప్పలేక ఇక్కడ దేశ కాలం అనేది ఇక్కడ ముఖ్యం కాదు ఇక్కడ ప్రవేశం కనుక దేశమే ఇక్కడ ముఖ్యం భిన్నంగా ఇంక ఏమీ లేదు కాబట్టి అవన్నీ ఆత్మచేతన ఆల్రెడీ వ్యాప్తం అయ్యే ఉన్నాయి కాబట్టి ఆత్మ లేని చోట చూపించింది నామరూప కాల్యమో ఏందో ఆత్మ ఉందా లేదా ఆత్మ ఉంది ఆత్మ యొక్క పరిణామమేది జీవ స్వరూపం కూడా ఆత్మ చేతనే వ్యాప్తం అయి కానిది ఆత్మ లేనటువంటి స్థానము ప్రవేశము అనేది ఊహ కూడా అవకాశం లేదు కనుక ఆత్మ ఏమో జీవరూపాన్ని ధరించి ప్రవేశించింది అని చెప్పడానికి తర్వాత కారణమేమ చే ఎలాగంటే కావనమే చేతి ప్రవేశ ప్రవేశం కట్టితే కావేషించే కారణం అది అదే చూడండి కారణం బ్రహ్మ కొంచెం ఈ డిస్కషన్ దగ్గర మేము ఓపెన్ పట్టేస్తే అయిపోతుంది ఇది అయిపోతే మళ్ళీ మూవ్మెంట్ స్మూత్ సో కారణం బ్రహ్మ కావ్యము తీవుడు అనుకోండి కారణ కారణమైన బ్రహ్మాత్మనే కాద్యమునందు ప్రవేశించుకుని సాగితే ఇంత ఇబ్బంది అయిపోతుంది మనం ఒక పని చేద్దాన్ని రివర్స్ చేద్దాం రివర్స్ చేసి ఈ జీవుడైనటువంటి కాద్యము కాద్యమైన జీవుడు కారణమైన బ్రహ్మలో ప్రవేశించాడు ఇప్పుడు కారణం వచ్చి కావ్యంలో ప్రవేశించిందంటే పొషకటం లేదు వెళ్ళి కారణంలో ప్రవేశించింది అంటే సమస్యలు కదా నైస్లీ వర్క్అవుట్ ఎందుకంటే చూడండి అక్కడ వాక్యం ఎలా ఉందంటే తద్ సృష్వ అదిశతం ఉంది ఆ క్వా ప్రత్యయం గురించి ఒకటి ఒకటి తత్ అది అదంటే ఏది కారణం బ్రహ్మ అదే ఉంటుంది లేకపోతే కార్యో దేహ కార్యో జీవ ఇవి కూడా అదే అవ్వచ్చు కూడా అదిలోనే పడతాయి అన్నీ అదే కాబట్టి ప్రాదేశం అది ప్రవేశించింది అనుకుంటే ఆ అది బ్రహ్మించే సమస్య వస్తోందిగా కాబట్టి ఆ అదిని కార్యం చేసి పాలి కాబట్టి ఇప్పుడు ప్రవేశించింది కారణం కాదు ఇక కారణం బ్రహ్మ కాదు ప్రవేశించింది కార్యమే కార్యం దేంట్లో ప్రవేశించింది కారణంలో ప్రవేశించింది అలాగే రివర్స్ చేసి పట్టు తిరిగేసినట్టుగా రివర్స్ చేసుకుంటాము అది కారణమేవ చేసి ఇప్పుడు ప్రవేశం అంటే కారణం కారణంలో కార్యం అలా చెప్తాం ఇంతదాకా మన తనస్సు అర్థమవుతుంది అది కారణం కార్యంలో ప్రవేశించింది అని పుష్కించాలి అది ఇబ్బంది వస్తుంది రివర్స్ చెప్పేస్తాం రివర్స్ లో ఎందుకంటే కారణంలో కార్యం ప్రవేశించడము అనగా కారణంలో కార్యము విలీనమగుట నెక్లెస్ బంగారంలో ప్రవేశించింది అంటే నెక్లెస్ బంగారంలో విలీనమైపోయింది ీనముట అనేటువంటిది కారణే కావ్య ప్రవేశంలో ప్రసిద్ధంగా ఉన్నది కనుక జీవక జీవుడు అనే కావ్యము కారణమనే బ్రహ్మలో ప్రవేశం చేస్తుంది అంటే ఇప్పుడు నెక్లెస్ బంగారంలో ప్రవేశించడం అంటే ఏమిటర్థం నెక్లెస్ నెక్లెస్ కాకుండా అయిపోయి బంగారం అయిపోవడం అదే కదా మన నెక్లెస్ జీవ కారణంలో ప్రవేశించడం అంటే అలాగే ఇక్కడ ఏమవుతుంది ఈ జీవుడనే కాద్యము కారణ రూపమైన బ్రహ్మలో ప్రవేశించిందనుకోవడం అప్పుడు ఏమవుతుంది జీవాత్మత్వం జయవ అనేటువంటి రూపాంతరం జీవత్వము ద స్టేటస్ ఆఫ్ బీయింగ్ జీవ జీవరూపుడుగా ఉంటా అనే నెక్లెస్ బంగారంలో ప్రవేశిస్తే నెక్లెస్ నెస్ పోయినట్టుగా జీవాత్మ వెళ్లిపోయే ప్రవేశ్వరంలో ప్రవేశించేస్తే ఆ జీవాత్మత్వం పోవాలి పోతుంది ఎలాగంటే ఘటన వెళ్ళి బట్టిలో ప్రవేశించింది అనుకోండి ఇంకా పోతుంది ఘటత్వం సో అలాగే ఈ జీవుడు వెళ్ళిపోయి బ్రహ్మలో ప్రవేశించేసి బ్రహ్మైపోయినాడు అలా చెప్తున్నాను తదే వాశత్తి శ్రుతే ఇప్పుడు అలాప అయిపోయింది అప్పుడు ఇంక జీవుడు అనేవాడే ఉండదు సాధ్యమే ఉండదు కారణంలో ప్రవేశం చేసింది కదా ఇంకా అప్పుడు సృష్టి సృష్టిని నిరూపించడం కోసం బయలుదేరి మూలాఖ్యాదం అయిపోతుంది కాబట్టి సృష్టించాడు తర్వాత బ్రహ్మలతో ప్రవేశించాడు అని ఆ తర్వాత వివరించబోతున్నా నిలయ నిలయ్యలో విభాగాన్ని సృష్టించబోతున్నారు వస్తే మంచిది కానీ రివర్స్ ఆర్సర్ ప్రవేశం చెప్పేస్తే ఇంక సృష్టి లేదు ఈ జగత్తు నువ్వు రివర్స్ చేసి కాద్యం వెళ్ళి ఎక్కడో ప్రవేశించింది అని చెప్పడం కూడా కుదరదు సుచేహన కారణాలు ప్రవేశ ఎందుకంటే కాద్య సేవ ప్రవేశకర్మీ అక్కడ తద్ అంటే దానిని ప్రవేశించింది ఇక్కడ రెండు తత్వలు ఉన్నాయి ప్రావిశదు దీంట్లో కర్తత్వ ఒకటి కర్మతత్వం కదండి దానిని ప్రవేశించింది ఇప్పుడు కర్తతత్వ ఏదవుతుంది ముందు ముందున్నదో తత్ సృష్వా ప్రాప్రతయానికి ముందున్నది అది బ్రహ్మ తత్ దాని ప్రవేశించింది అంటే సృష్టింపబడిన దానిని ప్రవేశించింది అప్పుడు ఈ రెండవ తత్వ ద్వితీయ ఏకవచనం కాబట్టి ప్రవేశకత్వ క్రియలో ఇది ఆబ్జెక్ట్ క్రియ కాబట్టి ప్రవేశక్రియలో కర్మ ఏదైతే ఆబ్జెక్ట్ ఏదవుతుందో అది కాద్యమే అవ్వాలి కాని కారణం అవడానికి ఏం ప్రవేశక్రియలో ప్రవేశ కర్త కారణము ప్రవేశక్రియలో కర్మ కాబట్టి తదను ఆ వాక్యరచన కూడా చూసినట్లయితే అక్కడ తత్తును నీవు ద్వితీయ ఏకవచనంగానే స్వీకరించాల్సి ఉంటుంది కానీ ప్రథమ ఏకవచనం చేసి దాని స్థానంలో జీవుడు వెళ్లి ప్రవేశించడం అని అలా కూడా వ్యాఖ్యానం చేయడం ఆ వాక్యరచన వసరది కార్యా చేకంగా చెప్పచ్చు ఇది కార్యాంతరమేవ్యా చే ఇది సంగ్రహవర్ ఈ ప్రవేశించేది ఏది అని ప్రవేశ ప్రవేశించి ఇది కార్యాంతరమేవ్యా చూడండి తత్తు మొదటి తత్తు ప్రవేశించేది రెండో తత్తు ప్రవేశింపబడేది ఈ మొదటి తత్తుని బ్రహ్మ అంటే సమస్తం కాబట్టి మొదటి తత్తుని బ్రహ్మ బ్రహ్మ యొక్క ఒకనొక కార్యము అని ఒక కార్యం ఈ రెండో తత్తు మరొక కార్యం సో బ్రహ్మ యొక్క ఒక కార్యము బ్రహ్మ యొక్క మరో కార్యాన్ని ప్రవేశించిందని చెప్తున్నాం ఎలాగంటే నా యొక్క ఒక కార్యము నా యొక్క మరో కార్యంలో ప్రవేశించింది అలా చెప్పుకుంటే సరిపడుతుంది అని మళ్ళీ అదే అభిప్రాయాన్ని వాడు గురించి తీసుకొస్తాను కార్యాంతరమేవ్యా దాన్ని వివరిస్తున్నారు ఆయన సదేవా ప్రావిషది జీవాత్మరూపం కార్యం నామరూప పరిణతము కార్యాంతరమేవా చేవేశించినది తత్ అది కార్యమే దేవి బ్రహ్మ కార్యం ఏమిటి బ్రహ్మ నుంచి పుట్టింది ఏమిటి జీవం కాబట్టి ఆ జీవుడు ప్రవేశించాడు దేనితో ప్రవేశించాడు తత్ ఆ తత్తు కూడా కార్యమే మరో కార్యం తాను తాములో ప్రవేశించలేదు మరో కార్యం కింద చెప్పాలి ఇప్పుడు బ్రహ్మ మరో కార్యం ఏమిటి ఇబ్బంది ఏముంది దేహం నామరూప కార్యం ఉన్నది కదా సో నామరూప పరిణతం నామరూపాత్మకమైనటువంటి పరిణతి ఆకాశము వాళ్ళు ఇవన్నీ కలిసి ఉంటే అవన్నీ కలిసి మళ్ళీ దేహం అయింది అటువంటి నామరూపాత్మకమైనటువంటి దేహం అది కాద్యాంతరము సో ఒక కాద్యము జీవుడు మరొక కాద్యమైనటువంటి దేహము ప్రవేశించాడు అలాగ మనం ఈ ప్రవేశాన్ని పోషిక అంటే నా బుధ ఇందువల్ల మీరు దాంట్లో చాలా విరోధం ఉంటుంది ఎంతో విరోధం అనేది చెప్తారు నహి కథాంతరమాపదే ఇప్పుడు గుర్తుందండి మృతు యొక్క ఒక కార్యం ఘటం మృతు యొక్క మరో కార్యం ఇంకో ఈ ఘట ఘటంలో ప్రవేశించింది అని ఉంటుందో లగనా కారణం కార్యంలో ప్రవేశించిందంటే ఏదో రకంగా అర్థం చేసుకుంటాము కార్యం వెళ్ళి కారణంలో ప్రవేశించింది అంటే రివర్స్ డైరెక్షన్ లో సృష్టి రివర్స్ అయిందని మళ్ళీ దానికి విలీనం అయిందని చెప్పుకుంటాం అలా ఉంటుంది కానీ ఒక కార్యం వెళ్ళి ఇంకో కార్యంలో ప్రవేశిస్తుందా నెక్లెస్ వెళ్ళి కంటాభరణంలో ప్రవేశిస్తుందా నెక్లెస్ ఇస్ నాట్ కాజ్ ఆఫ్ బ్యాంక్ చెప్తా ఇప్పుడు నెక్లెస్ కరిగించేసి బ్యాంకులు చేయించుకున్నారు చేయించుకుంటే ఇప్పుడు ఈ బ్యాంకు కారణం ఏమిటి బంగారం అని చెప్తారా లేకపోతే నెక్లెస్ అని చెప్తారా నెక్లెస్ is not the cause of danger. One effect cannot be really the cause of another effect. అర్థమైంది కదండి ఎన్వెస్ కాదు సుమను మెసిరేట్ ఇద్దాము గోల్డ్ అని చెప్పేసి కాదు కాబట్టి జీవుడు దేహంలో ప్రవేశించే కదా ఒక కార్యము దేహం మరో కార్యము సో ఒక కార్యం బ్రహ్మ కార్యం బ్రహ్మ యొక్క కార్యం ఒక కార్యం వెళ్ళి మరో కార్యంలో ప్రవేశించడం అనేటువంటి ప్రసక్తి అది పొసగదు ఎందుకంటే ఘటాంతరమాచారం తర్వాత శృతి విరోధ ఇప్పుడు వ్యతిరేక శృతులు ఉన్నాయి వ్యతిరేక శృతులు అంటే వివేకాన్ని చెప్పే శృతులు జీవుడు దేహము కంటే వివిక్తంగా ఉన్నాడు జీవుడు చేతడము దేహము చేయడము అని వ్యతిరేక శృతులు అనేక శృతులు ఉన్నాయి ఇది అన్నమై కోసము ప్రాణమై కోసము వీళ్ళంత భిన్నంగా వీళ్ళు అని చెప్తున్నాయి కదా ఇది వెళ్ళి దాంట్లో ప్రవేశించేసింది అంటే ఇదే అదే అయిపోయిందని సో జీవుడు కంటే దేహం అయిపోయాడు దేహానికి జీవుడికి ఉన్నటువంటి విభాగము వివేకము ఉండదు అమ్మా కాబట్టి అటువంటి వివేకాన్ని చెప్పే శృతులతోటి మీ తాత్పర్యము నిరోధాన్ని పొంది కాబట్టి ఒక కాద్యము మరొక కార్యంలో ప్రవేశించింది అని చెప్పడానికి అవకాశం లేదు తర్వాత అదే అదే రమకృష్ణ వ్యతిరేక శృతి విరోధాద్య సంగ్రహవాద్యం దానికి వివరణ జీవస్వాదిన్యో ఉన్నాడు జీ నామరూప కార్యం అంటే దేహం నామరూపాత్మకమైన జీవుడికి నామరూపాలు ఏమి ఉండవు అండి దేహానికే నామరూప కార్యం కదా సో నామరూప కార్యము కంటే జీవుడు వ్యతిదేయ అంటే విలక్షణంగా భిన్నంగా నిలిచి ఉంటాడు అని అనువాదిన్య అని మనకి నిరూపణం చేసేటువంటి స్టేట్ స్టేట్ కానీ మాట్లాడేటువంటి శృతులు ఉన్నాయే వాటి అన్నిటికీ విరోధం జీవుడు దేహంలో ప్రవేశించేసాడు జీవ దేహంలో ప్రవేశించాయంటే దేహంలో విలీనం అయిపోయాడని చెప్పాల్సి ఉంటుంది అలా చెప్పినట్లయితే దేహం అయిపోయాడని చెప్పినట్లయితే ఒక కార్యం ఈ బ్రహ్మే అది బ్రహ్మే కదా మరి కాబట్టి అసలు ఒక కార్యం మరో కార్యంలో ప్రవేశించడమే కూడదు ఒకవారు ప్రవేశించేటండి చెప్పినా ఇంకా విభాగం లేకుండా పోతుంది అప్పుడు ఆ విభాగాన్ని పోషించేటువంటి శుద్ధులకి వినోదం చేస్తుంది సదాభక్తము మోక్షాసంభవా తర్వాత అనుకుని చెప్పినట్టుగా సృష్టి యొక్క ఆదిలో జీవుడు వచ్చాడు దేహంలో విలీనం అయిపోయాడు అని అవ కనుక జీవునికి దేహంలో ప్రవేశంలో చెప్పు కూర్చోబెట్టినట్టయితే ఇంకా జీవుడికి వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ మోక్షం అసంభవ అవుతుంది ఎందుకో చూసినా అసలు వీడు మోక్షం దేని నుంచి పొందాలి దేహం నుంచి పొందాలి దేహాత్మ భావం నుంచే కదండి మోక్షం ఎందుకంటే మోక్షం దేని నుంచి పొందాలి పుట్టుగా మరణము వాటి నుంచి మోక్షం పొందాలి పొద్దుగా మరణం నుంచి మోక్షం పొందాలంటే పుట్టుగా మరణం దేనికి ఉన్నాయి దేహానికి ఉన్నాయి వీడు దేహం కంటే వివిక్తంగా ఉంటే దేహంతో అధ్యాస అజ్ఞానం చేత అధ్యాసను పొంది ఉన్నప్పుడు జ్ఞానం చేత తొలగించుకుంటే అధ్యాస పోయి దేహము నేను కాదు అని తెలుసుకుంటే దేహ ధర్మాల మరణము నాది కాదు అని తెలుసుకుంటాడు మోక్షానికి ఒక పాసిబిలిటీ ఒకటి మిగిలి ఉంటుంది వీళ్ళు దేహమే అయిపోయి కూర్చున్నాడు అంటే దేవునుంచి విముక్తిని పొందాలో అదే అయిపోతే ఇంకా వాడికి మోక్షమే లేకుండా ఏదో ముఖ్యమాన తదే వర్ణ ఆపత్ దేని నుంచి విముక్తిని పొందాలో ఈ శాస్త్రం అంతా దానికోసం మోక్షాన్ని జీవునికి దేహబంధం నుంచి మోక్షం చెప్పడం కోసమే కదా ఉపనిషత్తులు వచ్చాయి అది చెప్పాలి ఉపనిషత్తు జీవనకి తీసుకెళ్ళి ఆ దేహంతో మమేకం చేసి కూర్చోబెట్టే ఇప్పుడు మోక్షమే లేకుండా అయిపోతుంది శృంఖలా ఇప్పుడు ఒకడు బంధింప అండి తస్కరుడు అంటే చోరుడు వాళ్ళేమో పులుసులు వేసి కట్ చేసి పెట్టారు పులుసులో కట్టారు హ్యాండ్ కప్స్ వేసి ప్స్ ని పొందాడు అని చెప్తే ఎంత అందంగా ఉందో జీవుడు వెళ్ళి దేహాల్లో ప్రవేశించాడు దేహంలో విలీనం అయ్యేటటు అంటే అంత అందంగా ఉంది అలాగ కనుక చేసినట్లయితే ఆ పశువురుడికి ఇంకా మోక్షం అనేది ఉండదు తర్వాత ఇంకోటి వాడు అగడి బొద్ధుడు వాడు మళ్ళీ వెళ్ళి శృంఖలాపత్తే శృంఖలలో ప్రవేశించడం అర్థంబద్ధం జీవుడికి దేహం ఒక బంధం కింద తయారై ఉన్నది బంధం దేహం చుట్టుపే బంధం కదా కాబట్టి అలాంటిది అవడి దాంట్లో ప్రవేశించేదంటే అబంధం తర్వాత భాగ్యాంతర్భేదేనా భాగ్యాంతర్భేతంగా అన్ని రకాల ప్రవేశాలని ఆయన బ్రీఫ్గా చెప్పేస్తున్నాను ఇదే గృహదారం ఇంకో క్షమించాలని చెప్పి బ్రీఫ్గా చెప్పేసి అతను ప్రవేశిస్తున్న యొక్క అర్థాన్ని చేరా ఆయన చెప్పిన తర్వాత మరి మీరు ఫీల్ అవుతారో నాకు నేనైతే అర్థం వండర్ అయిపోయినా ఈ విద్యా దీని ఆ ఎంత బాగా చెప్పారు ఇదే ఏరా అర్థం చెప్పిన తర్వాత పర్ఫెక్ట్ కన్విన్సింగ్ గా ఉండాలి అదేదో ఫోర్స్ చేసినట్టుగా ఉండకూడదు వి ంగ్ బాహ్యాం భే పవి అదే అది సంగ్రహవాద్యం అంటే ఇప్పుడు ఈ బ్రహ్మముంది అదే బాహ్యము అదే అనంతరము బయట అదే ఉంది లోపల ఆ విధంగా అది కాదమీంది అని మనం పెట్టుకుంటే అప్పుడు ఆ బయటలో లోపల ఉన్న దాంతో ఏదో సంథింగ్ లైక్ దాట్ వీటిని ప్రవేశాన్ని మనం చెప్పాలి అలా కొన్ని పరిణామాన్ని చెప్పి ఏది ఏంటని అనుకుంటాం అని అది సంగ్రహపర్తం దానికి వివరణ తదేవ కారణం బ్రహ్మ శరీర యాథాన సందేహానికి అవకాశం లేకుండా వివరించాల సంగ్రహాల ఇప్పుడు చాలా మంది ఇలా చెప్తారు కూడా దేహము ఆధారము ఇప్పుడు పిచ్చిల్లో ఎక్కడ ఉంటుంది కొండలో ఉంటుంది కొన్ని వాళ్ళు కొండలో ఇప్పుడు వాళ్ళు గాడిలో పెట్టుకుంటారు కొన్ని బిచ్చుల్లో ఏదో కొండో గాడి దానికి ఆధారము ఉంది దాంట్లో పెద్దపడే బిజ్లకి ఆధేయము ఇప్పుడు ఈ బ్రహ్మ ఉన్నది ఈ బ్రహ్మ ఆకాశము వాయువు ఇలాగా ఒక భూతాల కింద పరిణామాన్ని చెంది ఆ భూతాలే కలిసి దేహం నిర్మాణం అయ్యింది కాబట్టి బాహ్యము ఆధారము అనేటువంటి రూపంగా ఆ బ్రహ్మయే పరిణామాన్ని చెందింది ఇంక దేహం లోపల జీవాత్మ ఉన్నాడు ఇది ఒక సిద్ధ అజ్ఞానం కానీ మరి ద్వేష సృతులను అలాగా అర్థం చేస్తున్నాం అలాగే ఇప్పుడు లోకల్లో దేహంలో జీవుడు మహా య ఆ రకంగా బాల అధ్యతనే అలాంటి మూలపక్షాలన్నింటి అయ్యి చెప్పి ఖండిస్తున్నాం నిజాన్ని మీరు అతను గమనించండి దేహంలో ఆత్మ ఉన్నది అని వీడు అనుకుంటున్నంత కాలం వీడికి విముక్తే ఎందుకంటే దేహంలో ఆత్మ ఉంది దేహం గొప్పదా ఆత్మ గొప్పదవుతుందా దేహమే గొప్పది ఆత్మ ఎందుకు గొప్పదవుతుందా దేహానికి ఉండే విశిష్టత దేహానికి వచ్చేస్తుంది తర్వాత దేహంలో ఆత్మ ఉందంటే దేహం కంటే ఆత్మ చిన్నదవుతుంది అల్పమవుతుంది ఆ దేహం లేకపోతే ఉండడానికి చోట్ల దౌర్భాగ్యశతుంది ఆత్మ కాబట్టి కాన్సెప్ట్ ఇది రాట్ బేస్డ్ ఆన్ దన్సెప్ట్ ఈస్ కమింగ్ అవుతుంది అంటే వన్ మూడు పక్షం సో ఎలాగంటే సో శరీరాది ఆధారత్వేనా శరీరము మొదలైన ఆధారము మొదలైన అంటే ఇంద్రియాలు మనస్సు ఈ క్షేత్రం సో అది ఒక ఆధారము ఆధార రూపంగా కారణ బ్రహ్మయే పరిణమించింది ఆ తర్వాత ఇంకేం చేసింది అది అది అంత లోపల ఈ వాత్మన అధ్యేయ పరిణాతం దాని లోపల ఆధేయము అంటే లోపల ఉంచబడింది జీవాత్మ అది కూడా ఆ రూపంగా కూడా ఈ బ్రహ్మే పరిణామాన్ని చెందింది అలా చెప్పేసాం అనుకోండి సో దేహాది రూపంగా పరిణామాన్ని చెందినటువంటి దాంట్లో బ్రహ్మలో జీవరూపంగా ప్రణామం చెందిన బ్రహ్మం ప్రవేశించింది అని దాంట్లో అదే ప్రవేశించింది అని ఏదో మనం సర్దుబాటు చేయించు అని అంటే నా ఎందుకంటే బహిష్ఠ ప్రవేశే పత్తే బహిష్ట ంగ్రహవాక్యం బ్రవేశీయ బ్రహ్మసూత్రమైన ఇక్కడ కొన్ని విశేషాలు విస్తారంగా చెప్పలేదు రాజ్యాధి కనుక బ్రహ్మసూత్రాలు ప్రవేశిస్తే విస్తారంగా ఉంటాయి అనే ఉంటాయి ఎనివే బహిష్ఠ ప్రవేశ ఇప్పుడు కద్యమునందు ఉన్నది ప్రవేశించడం కుదురుతుంది కానీ లోపల ఉన్నది ప్రవేశించడం ఎలా కుదురుతుంది ఇప్పుడు నువ్వు చెప్పు దేహము జీవుడు వేరువేరులో ఉన్నాయన్నావు జీవుడు బ్రహ్మ యొక్క కార్యము దేహము బ్రహ్మ యొక్క కార్యము జీవుడు కార్యము దేహము కార్యంలో ప్రవేశించింది అని అన్నావు అంత అంతః బాధ్య ఇప్పుడు మీరు గమనించండి దేహంలో అప్పుడు ఏం చెప్పాల్సి వస్తుందో దేహానికి బయట నిలిచి ఉన్న జీవుడు దేహంలో చొరబడ్డాడు అని చెప్పాల్సి అంటే అప్పుడు ముందు దేహము తర్వాత జీవి జీజిప్తే అసలు నిజానికి దేహాన్ని బట్టి జీవత్వం వచ్చింది కాబట్టి వాటి బయట ఉన్నవాడు లోపల ప్రవేశించాడు అని చెప్పినట్టుగా దేహానికి బయట ఉన్న జీవుడు దేహం లోపల ప్రవేశించాడు అని చెప్పాలి ఎగినస్ట్ ఆల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ డివైడ్ అదేనంత నహియస్థ సవిష్ట ఇది ఉచ్యతే ఇప్పుడు జీవుడు ఎక్కడున్నాడు జీవుడు ఎక్కడున్నాడు అండి దేహంలో ఉన్నాడు దేహంలో ఉన్న జీవుడు దేహంలో ప్రవేశం చేయడం ఎలా చెప్తాను అండి బహిష్ఠ ప్రవేశం ఒక వచ్చే బయట ఉన్నదానికి బయట నుంచి ప్రవేశిస్తారా గృహంలో ఉన్నవాడే ప్రవేశిస్తారా కాబట్టి జీవుడు అనేవాడే దేహంలో ఉండగా